ఇంకొక అబ్జెక్షన్ మిగిలిపోయింది దానికి చెప్పేస్తే సరిపడుతుంది ఎత్తు ఉ అయ్యటో జాయత క్షణాంతరే అవం ఘటానా విజ్ఞాన వాళ్ళు ఏమన్నారు అంటే ఘటము అనేది విజ్ఞానం కంటే భిన్నముగా ఏదీ లేదు విజ్ఞానము క్షణికము అని వాళ్ళ అర్థమైంది క్షణికము విజ్ఞానం కంటే భిన్నముగా ఏదీ లేదు ఏది అంటే ఇక్కడ దృష్టాంతంలో ఘటము తీసుకుంటున్నాం బయట ఘటం అనేది మీకు కంటిన్యూస్ గా ఘటం కనబడుతోంది కదా స్థిరంగా ఘటం అయిపోయింది ఘటము అని స్థిరంగా కనబడుతోంది కదా ఘటము స్థిరముగా కనబడుతోందంటే ఘట విజ్ఞానము స్థిరముగా ఉందని పోనీ అలా అయినా ఎడవాలి కదా మరి విజ్ఞానము కంటే ఘటం ఘనముగా లేదు అని చెప్పినా ఘట విజ్ఞానం మటుకు స్థిరముగా ఉన్నది అని చెప్పాలి చెప్పాలి మరి ఘటము స్థిరంగా ఉంది అంటే లేదు విజ్ఞానము క్షణితము కాబట్టి ఘట విజ్ఞానము క్షణికమైనప్పుడు ఘటము స్థిరం ఎలా ఉంటుంది ఘటం కూడా ఘటము మళ్ళీ నో గ్యాప్ మళ్ళీ ఘటము గ్యాప్ ఘటము గ్యాప్ ఘటము గ్యాప్ అలా ఉండాలి అలా ఉండాలి కాబట్టి ఎలాగంటే ఇప్పుడు దీపం ఆత్మశంది ఘటము లేదు దీపం వెలిగించాలి ఇప్పుడు ఏముంది ఘటము దీపముతో కూడిన ఘటము మళ్ళీ దీపం అని చెప్పేశారు ఘటము లేదు మళ్ళీ దీపం వేశారు దీపముతో కూడి కాంతితో కూడిన ఘటము అలా వచ్చింది ఇంతకుముందు లేని ఘటము కాంతి రాగానే కాంతితో కూడిన ఘటము కుట్టినది కదా కాంతితో కూడిన ఘటం కుట్టింది లేదు కదా లేనిది ఉంది అంటే కుట్టినట్టు లెక్క కాబట్టి ఘటము లేదు కాంతితో కూడిన ఘటము పుట్టినది మళ్ళీ ఘటము లేదు కాంతితో కూడిన ఘటము పుట్టినది అలాగే ఇప్పుడు కాంతి స్థానంలో విజ్ఞానం పెట్టింది ఘటము లేదు ఘట విజ్ఞానము పుట్టినది మళ్ళీ ఘటము లేదు ఆ విజ్ఞానం క్షణికం కాంతి అలాగే క్షణికము విజ్ఞానం క్షణికం గ్రీకు ద్వీకు ద్వీపులాగా ఘటము లేదు ఘట విజ్ఞానము పుట్టినది మళ్లీ ఘటము లేదు మళ్ళీ ఘట విజ్ఞానం పోయింది కదా క్షణికం కాబట్టి ఘట విజ్ఞానం ఎప్పుడైతే పోయిందో ఘటము లేదు ఇంకా మళ్ళీ ఘటము ఘట విజ్ఞానము పుట్టినది ఘటము లేదు ఘట విజ్ఞానము పుట్టినది అంటే అర్థం ఏమిటి ఘట విజ్ఞానము కలిగినప్పుడల్లా కొత్త కొత్తగా ఘటము పుడుతూ ఉంటుంది ఘట విజ్ఞానం క్షణికంగా ఉండేది మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ దీన్ని నేను రీఆర్గనైజ్ చేసి చెప్తాను ఘట విజ్ఞానము కంటే భిన్నముగా ఘటం అనేది ఏదీ లేదు ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే ఘట విజ్ఞానము స్థితమా క్షణికమా ఘట విజ్ఞానము క్షణికము అంటే ఘట విజ్ఞానము అదే ఘటము ఘట విజ్ఞానం కంటే భిన్నంగా ఘటం లేదా ఏం లేదు ఘట విజ్ఞానమే ఘటం ఘట విజ్ఞానము అదే ఘటము పోయింది మళ్ళీ ఘట అదే ఘటము పోయింది ఘట అదే ఘటము పోయింది మరి అలాగే ఘట విజ్ఞానం అలా పోతుంటే కొత్త కొత్త కొత్త ఘట విజ్ఞానం కలుగుతోంది పోయింది మళ్ళీ వచ్చిందంటే ఇప్పుడు ఇంతకు ముందు క్షణంలో ఘట విజ్ఞానము పోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్షణంలో ఘట విజ్ఞానము వచ్చింది పోయింది ఇప్పుడు ఈ ఘట విజ్ఞానం వచ్చిన ఘట విజ్ఞానం కొత్తదా పాతదా కొత్తది కొత్త ఘట విజ్ఞానమే పాత ఘట విజ్ఞానం ఎక్కడి అది పోయిందిగా పాత ఘట విజ్ఞానమే వచ్చింది ఇంకా క్షణికమేమిటి అది ఉంది ఉంది వచ్చింది అది క్షణికం ఎలా అవుతుంది క్షణికం అంటే ఘట విజ్ఞానం పోయింది మనీ ఘట విజ్ఞానం కలిగిందంటే కొత్త ఘట విజ్ఞానం వచ్చింది కాబట్టి కొత్త ఘట కొత్త కొత్త కొత్త ఘట వచ్చి ఆ అవే ఘటము స్థిరముగా ఉన్నదనే ఒక అభిప్రాయాన్ని కలుగజేస్తాయి అని ఇది ఫ్రీక్వెన్సీ సిద్ధాంతం అవుతాయి ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీలో కొత్తదే వస్తూ ఉంటుంది వచ్చినా కొత్తదే వస్తూ ఇప్పుడు టింగ్ ఐదు థింగ్లు వచ్చాయి ఒక సెకండ్లో ఐదు థింగ్లు వచ్చాయి ఒక సెకండ్లో ఐదు థింగ్ మళ్ళీ దీనికో పేసి ఒక సెకండ్లో ఐదు థింగ్లు వచ్చాయా అయితే ఒక సెకండ్లో ఒకే థింగ్ ఐదు సార్లు వచ్చిందా మీరు ఆలోచించండి అంటే వాళ్ళు ఎవరినారంటే ఇప్పుడు మొదటి టింగ్ తీసుకో ఆ టింగ్ పోయిందా లేదా పోయింది మళ్ళీ టింగ్ వచ్చింది ఇప్పుడు మొదటి టింగే మళ్ళీ రెండోసారి రాలేదు మొదటి టింగు పోయి మళ్ళీ కొత్త టింగు వచ్చినది మళ్ళీ పోయి కొత్త టింగు వచ్చినది అది సిద్ధాంతం కాబట్టి ఘట విజ్ఞానము పోయి కొత్త ఘట విజ్ఞానం అలా వస్తూ ఉంటుంది అని వాళ్ళు అన్నారు అది తప్పు ఆ మాట తప్పు అంటున్నారు సాక్షితారు చూడండి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఘటాన్ని చూశాను ఇంతకుముందు నేను చూసిన ఘటం పోయింది మళ్ళీ కొత్త ఘటాన్ని చూశాను మళ్ళీ ఆఘటం పోయింది ఇంకో కొత్త ఘటాన్ని చూస్తున్నాను ఆఘటం పోయింది ఇంకో కొత్త ఘటాన్ని చూస్తున్నాను అని మీకు అనుభవం కలుగుతుందా లేక ఐదు నిమిషాల క్రితం చూసిన ఘటాన్ని మళ్ళీ చూస్తున్నాను అని మీకు అనుభవం కలుగుతుంది ఇంతకుముందు చూసిన ఘటాన్ని మళ్ళీ చూస్తున్నాను అనే అనుభవం కలుగుతోంది కాబట్టి ప్రతి క్షణంలోనూ కొత్త కొత్త ఘట విజ్ఞానంలో కొడతాయి అనే మాట వస్తాడు ఎందుకంటే చెప్పండి అనుభవము అది గీటురాలి అనుభవంలో అది కూర్చోవాలి అనుభవంలో కూర్చుంటే అది అది దాన్ని కాదనడానికి వీల్లేదు దీని మీద మోడీ గారు ఆరుగు చెప్పారు ఎవరో అన్నారు గుజరాత్ లో మోడీ ఇంత చేశాడు అనేది రూపాన అదంతా కూడా ప్రచారం తప్ప వేరే ఏమీ కాదు అని ఆయన మీద ఒక నిండ వేశారు అంటే ఆయనన్నారు చూడండి నేను ఢిల్లీ వచ్చి లేకపోతే బెంగాల్ వెళ్ళి గుజరాత్లో ఇంత చేశానో అంత చేశాను అని చెప్తే బెంగాల్ ప్రజలు నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది తప్పవచ్చు ఎందుకంటే ఎందుకంటే బెంగాల్ ప్రజలకు తెలిసే అవకాశం లేదు కానీ నేను గుజరాత్ వెళ్ళి గుజరాత్లో ఇంత చేశానో అంత చేశాను అంటే గుజరాత్ వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు అని ఈ మాటలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఎదురకుండా కనబడుతూ ఉంటుంది గుజరాత్ లో ఇరవై గంటల ఎలక్ట్రిసిటీ నేను ఇచ్చాను అని బెంగాల్ వచ్చి చెప్పాడు అనుకోండి తప్పవచ్చు రైతు అవ్వచ్చు గుజరాత్ వెళ్ళి అహ్మదాబాద్ లో ఇరవై గంటల ఎలక్ట్రిసిటీ నేను ఇచ్చాను అని చెప్పాడనుకోండి వాళ్ళందరూ చీకట్లో కూర్చొని ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఏ ప్రజల ధర చేస్తున్నాడని అనుకోరు కానీ వాళ్ళు వాళ్ళు అలా అనుకోలేదంటే అర్థం అంటాయ అని చెప్పి నేను సజ్జన కదా కాబట్టి అనుభవం అనేది వీటిగా కాబట్టి మీరు చెప్పండి చూసిన ఘటాన్ని చూస్తున్నట్టు మీకు కొత్త కొత్త కొత్త కొత్త ఘటాలను చూస్తున్నట్టు అనుభవం ఉంద చూసిన దాన్ని చూస్తున్నట్టుగా మీద అనుభవము ఉన్నది కాబట్టి క్షణిక నేను తెలుగులో జరుగుతున్నాను ముందోసారి సంస్కృతంలో ఉండం క్షాంతరే అతి సహా ప్రత్యానం అంటే ఇక్కడ ముందు చూసిన దాన్ని ఇది అదే అని గుర్తుపడుతుంటారు కానీ ప్రత్యభిజ్ఞానం అంటారు అభిజ్ఞాన శాకుంతలం పేరు ఉన్నారా అభిజ్ఞానం అంటే గుర్తు తెలుగులో ఉండసా చదువుతాడు అనండి కంటితో కూడి కొత్త కొత్త ఘటము పుట్టుతున్నాయి ఇప్పుడు ఘట విజ్ఞానం కలగాలంటే ఘటం ఒక్కటి సరపడదు వెలుగు ఉండాలి వెలుగు ఘట విజ్ఞానం కలగదు కాబట్టి ఇప్పుడు ఘట విజ్ఞానంలో ఎన్ని అంశాలున్నాయి ఘటం ఉన్నది ఆలోకం విజ్ఞానం కంటే భిన్నంగా ఏది లేదు అని అంటే విజ్ఞాన యొక్క భిన్నంగా ఘటము లేదు ఆలోకము లేదు అది కాక ప్రతి కర్మలతో లేదా వెలుగుతో వెలుగుతున్న ఘటం కనబడుతోంది కదా అంటే ఆ వెలుగుతో సహా కొత్త కొత్త ఘటం పుడుతూ ఉంటుంది ఎందుకంటే విజ్ఞానము క్షమించడం అని వాడు అని విజ్ఞానవాడు చెప్పిన వాదం ఏది కాదు తప్పు ఎందుకంటే మరుక్షణమునందు కూడా ఇది అదే ఘటము అనే ప్రత్యే అంటే గుర్తించుత మనకు అనుభవంలో ఉన్నది అది పూర్వముఖం దీని మీద పూర్వముఖం ప్రత్యభిజ్ఞానాన్ని ఒప్పుకుంటే క్షణికత్వం సిద్ధించబడుతుంది ప్రత్యభిజ్ఞానాన్ని తోసిపుచ్చితే క్షణికత్వం సిద్ధిస్తుంది వాళ్ళు అది కావాలి క్షణికత్వం ఉన్నారో అక్ష క్షణికత్వం ఎప్పుడైతే మీరు ఉన్నారో ఫ్రీక్వెన్సీ అనే మాట వస్తుంది అంటే ఒక జనంలో పది శాతం ఫ్రీక్వెన్సీ ఈ మానవ ఇతిహాసంలో ఫ్రీక్వెన్సీ అనే మాటని ప్రయోగించిన వాళ్ళు బౌద్ధ విజ్ఞానం ఫిజిక్స్ లో వాళ్ళు ఫ్రీక్వెన్సీ అయిందంటే తర్వాత చేసిన వాళ్ళు ముందు అసలు ఫిజిక్స్ లో ఫ్రీక్వెన్సీ అయిన మాట వాళ్ళు గూగల్ తర్వాత కాలంలో వేవ్ చేంజ్ వచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీ అనే మాట వచ్చింది అయితే అది ఎప్పుడు వచ్చింది పద్నాలుగు శతాబ్దంలోనూ పదిహేను శతాబ్దంలోనూ ఫ్రీక్వెన్సీ అనే మాట ఫిజిక్స్ లో వచ్చింది ఎక్స్టర్ ఫిజిక్స్ లో అదే అది విజ్ఞానవాదులు వీళ్ళు బీసీ కాలం ఉన్నట్టు వాళ్ళు వీరు నాగార్జునుడు కూడా బీసీ ఫైవ్ ఆ కాలంలో అప్పటికే విజ్ఞానవాదము క్షణిత విజ్ఞానవాదము ఫ్రీక్వెన్సీ స్కేల్స్ అవన్నీ వాళ్ళు అప్పటికే మాట్లాడేవారు గొప్ప సైనిస్ట్ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదండి ఇక్కడి నుంచి ఈ చర్చని మీరు పట్టుకోవాలి ఒక ఒక ఘట్టం పుట్టితే నీ ఇంకో ఘట్టం క్షణికమా క్షరమా క్షణికము అయితే ప్రత్యభిజ్ఞ పూటరదు క్షరమైతే గాని ప్రత్యభిజ్ఞ పూడరదు కాబట్టి నీ క్షణికత్వము తప్పు అని మనం అంటాం అంటే వాళ్ళు అంటారు ప్రత్యభిజ్ఞ ఉండడానికి క్షణికమైనా సరిపొడుతుంది అని వాళ్ళు ప్రత్యసీము కానక్కరలేదు ఎనికల్లో కూడా ప్రత్యేక కుదురుతుంది ఉదాహరణకి మీకు జుట్టు పెరుగుతోంది జుట్టు ఎవరి ముందైనా మీ జుట్టు నల్లగా ఉండును అని మీరు అన్నారు ఎప్పుడు చూసారు మీరు ఆయన్ని పదిహేను రోజుల క్రితం చూసినాం అందుకే నెల క్రితం చూసాం అప్పుడు ఆయన జుట్టు నల్లగా ఉంది మళ్ళీ కుది చూసినా ఆయన చుట్టూ నాగా ఉంటాయి కాబట్టి ఆ చుట్టే ఈ జుట్టు అని మనం అమ్ముతుంది నేను చుట్టూ నల్లగా ఉన్నది అని మనం ఉన్నాం కానీ ఈ మధ్యలో బాగుపడి రాకు వెళ్ళి వచ్చింది ఆ దుట్టే ఉంటారు మళ్ళీ కూడుతుంది కట్ చేస్తారు కూర్చుంది కట్ చేస్తారు పూర్తుంది కానీ మనం ఏమనుకుంటున్నాం ఆ జుట్టే ఈ చుట్టూ అనుకుంటున్నాం కదా కాబట్టి ప్రత్యేకంగా ఉండడానికి అది కలిగేదండి అది ఆర్జిరి అలాగే గోల్డ్ గోల్డ్ ఉన్నాయి ఈ గోల్డ్ వారానికోసారి ఏదో కట్ చేసుకుంటారు కొంత హైజీన్ కూడా ఎందుకంటే గోడలో మట్టి చేరుతుంది ఆ మట్టి ఆహారంలోకి రాకుండా ఉండాలంటే గోడలో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను వారం రోజుల కట్టే కట్ చేసుకున్నాను మళ్ళీ ఇంకో పది రోజులు కాదు మళ్ళీ కట్ చేసుకున్నా కానీ ఇప్పుడు నాకు నా గోల్డ్ అవే గోల్డ్లు ఉన్నాయి కాకండి నేను అనుకుంటాను మీరు అనుకుంటారా లేకపోతే కొత్త గోళ్ళు వస్తున్నాయి అనుకుంటారా అదే గోల్డ్ అనుకుంటా నేను కోసం జుట్టు బోల్డ్ అయి మనిషే అదే మనిషి అని అనుకుంటారు అదే మనిషి లేదుగా మారిపోయి ఉన్నాడుగా అయినా అదే మనిషి అనే కదా కాబట్టి ప్రత్యభిజ్ఞని బట్టి అని నిర్ధారించుటకు వీలు లేదు కాబట్టి నువ్వు ప్రత్యిజ్ఞానం ఒకదాన్ని పట్టుకొచ్చి అదిగో నీ క్షణికత్వం తప్పడానికి వీలు లేదు సాదృశ్యా ప్రత్యిజ్ఞానం కృప్ోత్స కేన కాదుషు ఎప్పుడు కూడా ప్రత్యభిజ్ఞానానికి స్థిరత్వం తెలుగు కానక్కలేదు స్థిరత్వం ఉంటే అదే ఇది అన్నప్పుడు ప్రత్యే అలాగో కలుగుతుంది కానీ దానిని పోలినదే ఇది కూడా ప్రత్యిజ్ఞ అంటే అంటే మీ జుట్టు అప్పుడు ఇప్పుడు ఒక్కలాగా అందంగా బాగుందండి అన్నారనుకోండి మీరు ఒక రెండు వంద సార్లు ఖర్చు చేసుకున్నాడు మళ్ళీ అయినా కూడా పాత జుట్టుని కోలిని కొత్త జుట్టు ఉన్నది కాబట్టి కోరికను బట్టి ప్రత్యభిజ్ఞ వచ్చింది అలాగే గోళ్ళు కూడా అదే గోళ్ళు అదే ప్రత్యభిజ్ఞ వచ్చింది కానీ కోలికని బట్టి వచ్చింది ఆ కాబట్టి ప్రత్యభిజ్ఞ అయితే హేతువు స్థిరత్వమా సాదృశ్యమా స్థిరత్వము అవ్వచ్చు సాదృశ్యము అవ్వచ్చు స్థిరత్వం అయితే క్షణికత్వం కుదరదు సాదృశ్యం అయితే కుదుర్తుంది కాబట్టి విజ్ఞానం క్షణితమైనప్పటికీ సాదృష్ట్యాన్ని బట్టి ప్రత్యిజ్ఞ కోసము అని క్షణిక విజ్ఞానం వాళ్ళు నా భాష సంస్కృత ప్రధానంగా ఉండి మీకు అర్థమవుతుందా లేకపోతే ఏదో అర్థమవుతుంది కాబట్టి క్షణత్వానికి అభ్యంతరం లేదు మీద క్షణత్వం సిద్ధించిందంటే ఆత్మసిద్ధించింది ఆత్మ అనేది భావరూపం స్థిరంగా ఉండేది పూపసితం అని మన సిద్ధాంతం వాడు క్షణితం ఇదే ఉంది కాబట్టి క్షణితం అనేది అంగీకారం కాదు సో క్షణితత్వాన్ని నిరాకరించాలి క్షణత్వాన్ని నిరాకరించే ముఖ్య అధినేతవు ప్రత్య కాబట్టి వాడేమంటాడు ప్రత్యిజ్ఞరత్వాన్ని నిరూపించదు ఆదృష్టం వల్ల కూడా మీకు ప్రస్తుత విజ్ఞంది అదే ఇది అదే ఇది కాబట్టి ఎవరన్నమాట ఘట విజ్ఞానం తీసుకోవాలి ఘట విజ్ఞానము కొత్తగా పుట్టింది ఘట విజ్ఞానము కొత్తగా ఘట విజ్ఞానము కొత్తగా ఈ కొత్తగా పుట్టిన ఘట విజ్ఞానము అంతకుముందు పుట్టి విట్టినటువంటి ఘట విజ్ఞానమును పోలి ఉంటుంది కాబట్టి ఆ ఘట విజ్ఞానము వంటిదే ఇది అవుతుంది కాబట్టి ఘట విజ్ఞానము స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది పోలికలు పెట్టేది దానిని బట్టి ఘటము ఘట విజ్ఞానమే ఘటము కొంత ఘటమునందు ఆ ఘటమేది అనే ప్రత్యేక కలుగుతుంది కాబట్టి క్షణికత్వము అభ్యంతరము లేవు అని వాళ్ళ వాదన తెలుగులో చూడండి గోళ్ళను జుత్తును కచ్చరించగా మరలా ఈ కొత్తగా ఒక చెప్పినవి పాతవాటిని పోలిందుటకే ఇవి అదే అనే భావన దానికి ప్రత్యభిజ్ఞ కలుగును అదేవిధంగా ప్రతి క్షణము కొత్త కొత్త ఘటజ్ఞానము కూర్చున్నా కోరికన బట్టి ప్రత్యిజ్ఞ కలిగి ఘటము యథార్థముగా ఉందనే భాంతి కలుగును అన్నతో అది సరిగా ఓకే సిద్ధాంతం తిణికత్వ అసిద్ధత్వాత్ జాత్యేకత్వా అది సంగ్రహలక్ష్యం సో నువ్వు చెప్పిన పద్ధతిలో కూడా ఎణికత్వం అసిద్ధమవుతుంది ఎనికత్వం అసిద్ధమవుతుంది తర్వాత జాతి ఒకటే అయి ఉట అనేది కూడా అన్ని క్షణికత్వసిద్ధాంతానికి వ్యతిరేకము అని అంటున్నారు దీన్ని వివరిస్తాయి కొంచెం ఓపిక పట్టండి కొంచెం వివరించేస్తారు అలాగో వృత్తేనరు కేచనఖాదిషు కజా ఏకన సన్నిస్త అభ్రాంత ఇప్పుడు చూడండి వారి కేశములు అప్పటి కేశములే ఇప్పుడు ఉన్నాయి అని మీరు అన్నప్పుడు వీరు మధ్యలో ఎప్పుడు కచ్చరించుకోలేదు అని భ్రమపడి అంటున్నారు అలాగా అలా నేను భ్రమపడి అంటలేదు పైగా ఇప్పుడు ఉంది అని అన్నప్పుడు వీళ్ళ మధ్యలో రెండు మూడు సార్లు వీళ్ళు బ్రబా వచ్చేయడం కూడా మీరు తెలుస్తూ ఆ జుట్టే ఈ జుత్తు కాదు అని నేను తెలుస్తూ ఉంటుందండి తెలుస్తూ ఉండి కూడా అంతే ఈ జుత్తు అని మీరు అంటున్నారంటే భ్రాంతి పడి అడుతున్నారా భ్రాంతి పడి అర్థం లేదు భాంతి ఉంది అర్థం తెలుస్తూ ఉంది కదా తెలియ భ్రాంతి అవ్వాలంటే తెలియకుండా ఉండాలి భ్రాంతి పడి అర్థం లేదు మరి మరి అవ్వెందుకు అంటున్నారు ఆ చుట్టే ఈ జుత్తు మధ్యలో మీరు ఖర్చే ఇస్తున్నాడని తెలిసి కూడా ఆ జుట్టే ఈ జుట్టు అని ఎందుకున్నారు చూడండి జుట్టు ఒకటి జాతి వేరొకటి ఏ జాతికి చెందిన జుట్టులు వీడు అప్పుడు కలిగి ఉన్నారో ఇప్పుడు కూడా అదే జాతికి చెందిన జుట్టును కలిగి ఉన్నాడు అంటే జాతి అంటే దాని లక్షణం మధ్యలో వేరు అరవై అరవై సార్లు జుట్టు కట్ చేసుకున్నా ఆ జుట్టు యొక్క లక్షణం మీకు తెలుసు కట్ చేసుకున్నాడని తెలుసు లక్షణము స్థిరముగా ఉన్నది అనే తెలుసు కాబట్టి జుట్టు మారిందే కానీ జుట్టు యొక్క లక్షణం మారలేదు అది స్థిరముగా ఉన్నది కాబట్టి ఇక్కడ మీకు సాదుష్యం దేన్ని వచ్చింది మారిపోతున్న జుట్టుని బట్టి రాలేదు సాదుష్యం మారకుండా ఉండే జాతిని బట్టి సాదృష్టం కానీ మరి నీ విషయంలో విజ్ఞానం క్షణికం కదా అది మారిపోతూ ఉంటుంది కదా మారిపోయే దాన్ని బట్టి సాదృష్టము రాదు పోలిక కాదు స్థిరంగా ఉన్న దాన్ని బట్టి పోలిక వచ్చింది కాబట్టి ఇక్కడ పోలిక అనేది మనకి తెలుస్తోంది కదా నచ్చబిజ్ఞ అనేది తెలుస్తోంది కనుక పోలిక అనేది ఉంది కనుక ఆ పోలికను బట్టి నిర్ధారింపబడుతుంది తప్ప క్షణత్వాన్ని బట్టి పోలిక కాదు ప్రత్యహిజ్ఞ పోసరాదు ప్రత్యిజ్ఞ ఉందంటే పోలిక ఉందంటే స్థిరమైన ఒక అంశం ఎందుకు తీరాలి రోమములు నఖముల విషయంలో ఆ స్థిరమైన అంశమే జాలి ఇప్పుడు ఒక అమ్మాయిని బ్లాండ్ అని అంటారు బ్లాండ్ ఇంగ్లీష్ లో అలా అంటారు బ్లాండ్ బ్లూ నెట్ అని రెండు రకాలు సో బ్లాండ్ అంటే కొంచెం తెలుగు నలుపుగా ఉంటుంది వెస్టర్న్ అమ్మాయిలు ఉంటారు ఆ జుట్టుని బ్లాండ్ అంటారు ఇండియన్ అమ్మాయిల జుట్టు నెట్ నల్లగా ఉంటుంది ఎవరంటే ఈ అమ్మాయి ఎప్పుడు నేను ఎప్పటి చూస్తున్నాను ఈమె బ్లూ నెట్ అంటే నల్లని చుస్తూ కాదు అన్నప్పుడు అంటే ఆమె కట్ చేసుకుంటుంది వాళ్ళు కూడా కట్ చేసుకుంటారు అలా తీసుకోవాలి దృష్టి అంటారు ఎందుకంటే మొబైల్లోని బ్లాండ్ బ్లూనెట్ అని అందుకోసం చూస్తున్నారు మీరు కూడా కట్ చేసుకుంటారు కట్ చేసుకున్న ఆమెను బ్లూనెట్ అని మీరు అన్నారంటే అర్థం ఏంటి నవలని స్థిరమైన నవలని చూస్తూ కదా అదే అని ఆవిడ మధ్య మధ్యలో షాపుకు వెళ్ళి కట్ చేసుకొస్తుందని తెలిసే అన్నారా లేకపోతే భ్రమపడి అన్నారా తెలిసే అన్నారు మరి కట్ చేసుకొచ్చిందంటే కొత్త కొత్త జుట్టు కదా కూడా వచ్చింది మరి మీరు దూనెట్టు అని ఎలా అదే జుట్టు ఇదే అని అంటే కదయా అది జాతిది భూనెట్ కేశ జాతి బ్లాగ్ కేశ జాతి అని స్థానం ఆ స్థిరమైన జాతిని బట్టి ప్రత్యభిజ్ఞ వచ్చింది తప్ప అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ పోతో మళ్లీ దుడుతూ ఉండే వెంట్రుకల్ని బట్టి ప్రత్యేవిజ్ఞ రాలేదు కాబట్టి స్థిరత్వం అనేది తప్పనిసరి ప్రత్యభిజ్ఞకు కేవల క్షణికత్వంలో ప్రత్యభిజ్ఞ పోసగదు తెలుగులో చెప్పేస్తున్నాను పాత కేసన కములు కొత్తగా మొలకెత్తినవి క్రమముగా ఒకే జాతికి చెందినవి జాతి ఏమిటో చూసిన కేశత్వ జాతి కనుక క్షణికత్వము సిద్ధించదు కత్తిరించిన కేశనఖములు తిరిగి మొలకెత్తినవి ఒకటి కాదు కానీ ఒకే జాతికి చెందినవి అర్థమైనా కత్తిరించిన కేసనఖములు తిరిగి మొలకెత్తిన కేశ నఖములు ఒకటనే ఎవడైనా భ్రమపడతాడా ఒకటనే భ్రమపడతాడు కానీ ఒకే జాతికి చెందినవి కావున ఒకే జాతివి అవుతున్న బట్టి ఇవి కేశములు నఖములు అని కలిగే జ్ఞానము భ్రాంతి కానే కాదు కత్తిరించబడి మరల మూలిచిన కేశనఖములను చూసి మనము ఈ కేసనకములు అప్పటివే అని భ్రమపడుత లేదు వ్యక్తి భేదమున్నా కేది జాతీయందరి ఏకత్వమునే మనము గుర్తిస్తాము మనుషులు మారినా కూడా అరే వాడికేషన్లు మేడికేషన్లు ఒకటేనా అని అంటాడు షీజ్ ఎ హియర్ ఈజ్ షీజ్ ఆల్సో ఎ అని అంటున్నాడు అనుకోండి అంటే ఇద్దరు ఒకే కేసములు కలిగి ఉన్నారనా కాదు ఒకే జాతికి చెందిన కేశములను కలిగి ఉన్నారు ఒక అది ఒక వ్యక్తిని మనం కాలకాలం తరువాత చూసి అతని కేశములు నఖములు అప్పటికీ ఇప్పటికీ ఒకే పరిమాణములో ఉంటే ఇప్పటి కేశ నఖములు అప్పటి వాటిని కోలినవి అని తెలుసుకుంటూనే కానీ ఇవి అదే అని ధర్మ ప్రభుత్వం లేదు కానీ ఘటములు ఈ ఘటము అప్పటిదే అనే జ్ఞానం కలుగుతోంది ఇప్పుడు ఒక మనిషిని మీరు సంవత్సరం తర్వాత చూశారు చూసి అనే అప్పటి క్రాసింగే ఇప్పుడు క్రాసింగ్ అని అన్నారు అన్నప్పుడు భ్రాంతి పడే అన్నారా లేకపోతే తెలిసే అన్నారా తెలిసే అన్నారు భ్రాంతి పడి అన్నది మధ్యలో ఆరు వంద సార్లు కట్ చేసుకుంటాడని తెలిసి కూడా జాతిని బట్టి అప్పటి క్రాసింగే ఇప్పుడు క్రాసింగు అని అన్నారు ఇంకా ఘటన దగ్గరికి ఘటము ఈ ఘటము ఒకటే అదే ఘటము ఇది అన్నప్పుడు మీరు భాంతిపడి అంటున్నారా తెలిసి అంటున్నారా తెలిసినే అంటున్నారు ఇప్పుడు కాబట్టి ఇక్కడ చేసినఖములు కట్టడి కొత్తగా పుట్టే అనే పరిస్థితి ఘటము దగ్గర లేనే అయినా కూడా అదే ఘటం మీద అంటున్నారా ఈ ఘటము అప్పటి ఘటమును పోలి ఉన్నది అదే ఘటము ఈ ఘటము అంటున్నారు కేసన కముల దగ్గర మటుకు ఇప్పటి కేసన కములు అప్పటి కేసిన కములను పోలినవి ఒకే జాతికి చెందినవి అని అంటున్నారు తప్ప అమ్మే కేసిన కములు ఇప్పుడు ఉన్నాయి అని అంత లేదు ఘటము దగ్గర అదే ఘటము ఇప్పుడు ఉన్నది అని అంటున్నారు కాబట్టి అందు కేశాదులయందు ప్రత్యభిజ్ఞ లేకుముందుట కేశాదులయందు ప్రత్యభిజ్ఞ లేదు కేశ జాతి ఎందు ఉంది కేశములందు ప్రత్యభిజ్ఞ లేదు ఘటమునందు ప్రత్యభిజ్ఞం ఉన్నది కాబట్టి ఘటం గురించి మేము మాట్లాడటం అంటే కేశముల గురించి నువ్వు పెట్టడం సరికాదు ఎందుకంటే కేశముల నువ్వు ప్రత్యిజ్ఞ లేదు ఘటమునందు ప్రత్యిజ్ఞ ఉన్నది తప్పు దృష్టాంతం వాడు విజ్ఞాన ఇచ్చిన దృష్టాంతం తప్పు వాడేమంటున్నాడంటే కేశాదులు ఘటము అంటున్నాడు ఘటములకు కేశాదులకు పోలి దృష్టాంతం కాదు ఎందుకంటే కేశాదులు కొత్త కొత్తవి కొత్తవి పుడుతున్నా ప్రత్యభిజ్ఞ కావాలి జాతిని బట్టి ఘటము జాతిని బట్టి వచ్చేసిన ప్రత్యభిజ్ఞ కాదు అదే ఘటము ఇది అని అంటున్నారు కాబట్టి ఘాంతి లేనే అదే ఘటము ఇది అనే ఘటము దగ్గర ప్రత్యభిజ్ఞ స్పష్టంగా ఉన్నది అందువలన అందువలన అంటే ఏమిటి కేశాదులందు ప్రత్యభిజ్ఞ లేకుంంగుట కేశమునందు ప్రత్యభిజ్ఞ లేదు కేశజాతి ఎందే ప్రత్యిజ్ఞ ఘటమునందు ప్రత్యభిజ్ఞ ఉంగుట అనే ఈ కారణము వలన ఘటమునకు కేశరఖములు సరియైన దృష్టాంతము కాదు కావున ఘటజ్ఞానమునకు క్షణికత్వము సిద్ధించదు సరిపడిందండి ఇప్పుడు సంస్కృతం సో సంగ్రహవాక్యం కంటే చెప్తున్నారాయణ క్షణత్వ అసిద్ధ అంటే ఆ ఘటం విషయంలో క్షణికత్వం సిద్ధించదు జాత్యత్వా దృష్టాంతం విషయంలో మీకు కొత్త కొత్త వికేశములు వస్తున్నప్పటికీ ఆ కేశముల యొక్క జాతి ఒకటే అయి ఉన్నదనే విషయాన్ని విస్మరించవద్దు అనేది సంగ్రహవాక్యం సంగ్రహ వాక్యంలో ఒకటి క్షణికత్వస్ అసిద్ధత్వము రెండవది జాత్యేకత్వము క్షణిక క్షణికత్వస్య అసిద్ధత్వం అంటే ఘట క్షణి ఘట విజ్ఞానం క్షణికము అనే మాట ఒకసదు జాత్యేకత్వము అంటే దృష్టాంతంలో ఉండే కేసరకములో ఎందు ప్రత్యబిజ్ఞే జాతి యొక్క ఏకత్వాన్ని బట్టి వచ్చింది తప్ప అవే ఏదో పురాణ కార్యక్రమాల నుంచి ఇప్పుడు ఈ బాధంగా ఉంది ఎంతసేపు కేసులో నాకు అంత లోకేషన్ ఇప్పుడు వివరణ మీరు వివరణ చదువుతూ ఉంటే అర్థమైపోతుంది నృత్యు పువర్షిషు చాదిషు అంటే కేశములు నఖములు కట్ చేస్తూ ఉంటారు పుణ్యూ పుడుతూ ఉంటాయి కేశనకత్వ జాతే హేకత్వా కాని కేశజాతి నఖజాతి ఒక్కటే కేశనకత్వ ప్రత్యయ సన్ని ఆ జాతి ఒక్కటే అవడం బట్టి ఆ కేశంలో ఇది ఆ నఖములో ఇది అనే జ్ఞానం కలుగుతూ అభ్రాంతా ఈ జ్ఞానం జ్ఞాతి జ్ఞానం కాదు శాస్త్రజ్ఞానం శ్యమానూ మోస్థిత కేశన ఖాదిషు వ్యక్తి నిమిత్తా ప్రత్యయో భవతి ఇప్పుడు చూడండి అదే మనిషి ఏమంటే అవే అదే మనిషి సంవత్సరం క్రితం నేను చూసిన మనిషి ఇప్పుడు కనపడుతున్నాడు సంవత్సరం క్రితం నేను చూసిన కేసనులనే ఇప్పుడు చూసుకున్నాను అని ఎవరన్నా చూస్తున్నట్లయితే అనుకోవట్లేదు ఎందుకంటే ఈ సంవత్సరంలో వీళ్ళు కేశాలని అరవై మూడు సార్లు కట్ చేసుకున్నాడో వీళ్ళు అడిగి ఉంటే మనిషి అదే అనుకున్నట్టుగా కేసన కమ్ములు అదే అనుకుంటున్నాడా అనుకోవట్లేదు మనిషి అదే అనుకుంటున్నట్టుగా కేసన జాతి అదే అనుకుంటున్నాడు తప్ప కేసన కములు అదే అని అనుకోవట్లేదు ఎందుకంటే కేసన కములు తీసుకుందగా దృశ్యవా కనవరుతో లేవు ూనా ఉచిత కట్ చేసుకోవడం మళ్ళీ మనుసుకోవడం కనబడుతుంటే అదే ఇబ్బంది ఎందుకుంటాడు జాతి విషయాన్ని బట్టి ప్రత్యేకంగా వచ్చింది కచ్చచిత్ దీర్ఘకాల వ్యవహరిక దృష్టి తుల్య పరిమాణేశు ఇప్పుడు ఒకటి నేను చాలా కాలం తర్వాత చూశాను సంవత్సరం తర్వాత ఆ సంవత్సరం క్రితం వాడి జుద్దు ఏ పరిమాణంలో ఉందో ఇప్పుడు కూడా అదే పరిమాణంలో ఉంది ఉన్నప్పుడు తత్కాలీన వాలియా ఓకే అప్పుడు మనం ఏమనుకుంటాం అప్పుడు చూసినప్పుడు మీరు కేసిన కనులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి కేసిన కనులే ఉన్నాయనుకుంటారు తప్ప అప్పుడు చూసిన కేసిన కనులే ఇప్పుడు ఉన్నాయి అనుకుంటారా అందులో పరిమాణం సేమ్ ఉన్నప్పుడు అన్నీ పెద్దవైతే అలా చెప్పుకోవచ్చు పరిమాణము ఉన్నప్పుడు అదే వీరు ఇదేనైనా అప్పుడున్న చేసిన కముల వంటివే ఇప్పుడున్నవి అనుకుంటారు తప్ప అప్పుడున్న చేసిన కములే ఇప్పుడు ఉన్నాయి నసుతేవ ఎలాది క్రితం నేను ఏ చేసిన కనులను చూసానో అవే ఇప్పుడున్నాయి అని మాత్రం అనుకో ఘటాది పునఃవ ఇది ప్రత్యయ ఘటన విషయంలో మాత్రం నిన్న చూసిన ఘటమే ఇవాడు లాస్ట్ ఇయర్ చూసిన ఘటమే ఈ ఏడాది చూసుకున్నాను అని అనుకుంటున్నాను కాబట్టిశనఖాదులకి ఘటానికి నువ్వు దృష్టాంతం పెట్టవద్దు నువ్వు ఒక ఐదు ఇంటికి అలంకరించడం వెళ్ళారు ఇప్పుడు వెళ్ళారు ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంటి ముందు ఒక ఘటన ఒకటి పెడతావు సార్ గంట అలంకారాలు ఒక పెద్ద ఘటన పెట్టి దాంట్లో చీపులు కట్ట పెడితే అది అలంకారం చీపులు కట్ట పెరగ పెట్టాలి ఘటనలో ఈ ఘటన అంతా అడిగాను ఒక అమెరికాలో చూశాను పెద్ద ఘట అంగలో అంటారు వర్గాల్లో చీపురు కట్టాలి ఈ ఘట అందాని అడిగాను అంటే హండ్రెడ్ డాలర్స్ ఆ చీపురు గట్ట అంతా ఆ చీపురు గట్టకి పెయింట్ వేసి పెట్టాను అంటే అది పది డాలర్ ఈ నూట పది డాలర్లు ఇక్కడ పెట్టారు కదా దీనివల్ల మీకు తెలియదు రాబోయే నూట పది డాలర్లు వేస్టా కానీ ఎప్పుడు వెళ్ళినా ఆట పదిదాల ఘటము ఆ చీపుడు కట్ట అలా ఉంటాయి చీపుడు కట్టే పెయింట్ వేసింది ఎందుకంటే అది చెడిపోకుండా ఉన్నాడు అలా ఉంటాయి ఆయన వెళ్ళినప్పుడు జుట్టు నల్లాగా చక్కగా క్రాఫింగ్ ద్రూపుని ఉన్నాడు కొంతమంది అలా ఉంటారు క్రాఫింగ్ని చాలా జాగ్రత్తగా వెయితే తీసుకుంటారు కరెక్ట్ గా ద్రూపుడి ఇలాంటిలో రాష్ట్రం ఎలా బయట ఇప్పుడు చూసినా అలాగే వస్తాడు ఏడాదికైతే చూసినా కూడా ఎలా ఉంటాడు ఇప్పుడు అలాగే ఉంటాడు అంటే అక్కడ అదే కేశాలు ఇప్పుడు ఉన్నాయి అని భ్రమ కాబట్టి ఘటమునకు కేశ నకములో దృష్టాంతము కాదు తస్మాత్ నకము కాబట్టి దృష్టాంతం సరికాదు ఇప్పుడు క్షణిక విజ్ఞానవాదులు ఏమంటారు అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇష్యూ ఏమిటంటే విజ్ఞానము క్షణికము ఘటము క్షణిక ఘట విజ్ఞానం క్షణికం ఘట విజ్ఞానము క్షణికమైతే ఘటం ఘట విజ్ఞానం కంటే భిన్నంగా లేని లేదు అంటే ఘటము పుట్టింది పుట్టుకొంది పుట్టింది పోతోంది పుట్టింది పుట్టుకొంది అన్నట్టుగా ఉంది అప్పుడు అటువంటి పరిస్థితుల్లో అదే ఘటము ఇది అనే ప్రత్యేకం ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి విజ్ఞానము క్షణితం అనే మాట కోసదు అదే ఆర్గ్యుమెంట్ ప్రత్యక్షణి ప్రత్యి జ్ఞాయమానే వస్తునీ తదేవీ నమే అనుమాతుం కాబట్టి మీకు ప్రత్యక్షంగా ఈ ఘటము అప్పటి ఘటమే అనే అనుభవం కలుగుతుందా లేక ఈ ఘటము అప్పటి ఘటము పోలింగ్ ఉన్నది అని అనుభవం కలుగుతుంది ఈ ఘటము అప్పటి ఘటమే అని అనుభవం కలుగుతుంది కేసిన కాలంలో ఈ కేసుము అప్పటి కేసుము అనే అనుభవం ఎవరికీ కలగట్లేదు అలా ఎవరికి కలగట్లేదు అది ఈ ఘటము అప్పటి ఘటమే అని ప్రత్యక్షంగా మీకు ప్రత్యక్ష అనుభవానికి ఆ ఘటన నశించిపోయినప్పుడేమో మళ్ళీ ఇప్పుడు కొత్త ఘటన పుట్టింది కానీ కోరికను బట్టి ఈ ఘటన అప్పటి ఘటంలాగా కలుగుతోంది భ్రమ కలుగుతోంది ఆ భ్రమని బట్టి క్షేరత్వం అనే అని చెప్తారు అది ఎలా జరుగుతుంది నచ్చ యుక్తం అంటే ఇప్పుడు ఆ ఘటం అప్పుడు విజ్ఞానం అనుకోండి ఆ విజ్ఞానం అప్పుడు పుట్టిపోయింది ఇప్పుడు ఇంకో విజ్ఞానం పుట్టింది కాబట్టి ఇప్పటి ఘటము ఇప్పటి విజ్ఞానంలో ఘటము అప్పుడే విజ్ఞానంలో విషయమైన ఘటము కంటే అన్యము కావాలి ఎందుకంటే విజ్ఞానం కంటే భిన్నంగా ఘటాన్ని అంగీకరించడు కదా కాబట్టి అన్యము కావాలి అన్యమని ఎలా చెప్తారండి అదేవిధంగా తెలుస్తూ ఉంటే ప్రత్యక్షంగా ఇది అన్యము ఇతర ఘటము అని ఎవడైనా ప్రత్యక్ష విరోధే లింగస్ ఆభాసత్వోపత్తే చూడండి మీకు అనుమానం చేస్తా అనుమానం చేస్తాను అనుమానం చేసేప్పుడు లింగం ఉంటుంది పర్వతో ఉంది మాన్ అని అనుమానం చేశాను లింగం ఉన్నది ఏమిటి భూమా భూమాత్తనే లింగం ఉండాలి ఇప్పుడు సపోజ్ లింగము ప్రత్యక్షంగా సత్యం అవ్వాలి సత్యం కావాలి లింగము సత్యమైతే ఆ భాష అనుమానము కరెక్ట్ అవుతుంది లింగము విరోధం ప్రత్యక్ష విరోధం అనుకోండి లింగము తప్పు అనుకోండి అప్పుడు అనుమానము అది అనుమానము సరైన అనుమానం కాదు తప్పుడు అనుమానం అవుతుంది దాన్ని హేత్వా భాష అంటారు ఆ భాష ఏర్పడుతుంది హేత్వా హేతువు కాదు హేత్వా భాష హేతువులా కనబడుతుంది కానీ హేతువు కాదు పర్వతం వన్ హిమా పర్వతము వన్ణి హేతువు చెప్పాలి హేతు అంటే వేగంగా చెప్పాలి వృక్షభత్వా చెట్లు ఉండుతా అన్నా అని చెప్పాడు అనుకోండి ఇది చెట్లు ఉంటే నిప్పు ఉన్నట్టేలా తెలిసిందండి ఇది హేతువు బాగోలేదు హేతువు తప్పది అటువంటి హేతువులు ఏమంటారు హేత్వా భాష అంటారు హేత్వా భాష హేతువులాగా చెప్పాడు వీడు ఆ పంచమీ ఏకవచనం వేసి హేతువులాగా చెప్పాడే కానీ అది హేతువు కాదు హేత్వా భాష ఏమండి ఈ ఘటము ఆ ఘటము కంటే వేరు ఏమండి కేతులు ఎవరికి చెప్పు హేతు చెప్పు కేతు అంటే ఎవరు చెప్పాలి అప్పుడు పుట్టి నశించినది ఇప్పుడు పుట్టి మళ్లీ నశించేది ఒకే పోలికను కలిగి ఉండుతావరలా అనేదో హేతులు చెప్పాలి అప్పుడు అప్పుడు మనకు అనుభవం ఎలా కలగాలి అప్పుడు అప్పటి ఘటమును పోలిన ఘటమిది అని అనుభవం కలగాలి ప్రత్యక్షం అలా ఉందండి అలా అలా ఉంది ప్రత్యక్షం అలా ఉంది అప్పటి ఘటమును పోలిన ఘటమి ఇది అని ప్రత్యక్షం ఉన్నదా అయితే ఆ ఘటమే ఇది అని ప్రత్యక్షం ఉన్నదా ఆ ఘటమే ఇది అని ప్రత్యక్షం ఉన్నది పోలినది అనే ప్రత్యక్షం లేదు కానీ నువ్వేమో విజ్ఞానము క్షణికము ఎందువలన ఇప్పటి ఘటము అప్పటి ఘటము పోలి ఉన్నది గొనుక అని చెప్తే అది లింగము ఆ హేతువే లింగము లింగమే హేతువు అది ప్రత్యక్షానికి విరుద్ధంగా ఉంది కనుక నువ్వు చెప్పిన హేతువు హేతువు కాదు ఆహాస అవుతుంది కాబట్టి నీ నిర్ణయము నీలా బడదు ఒక్కసారి ఇంతవరకు చెప్పి ఆపుతారు ఇది సంగ్రహము మళ్ళీ వస్తోంది సాదృశ్య ప్రత్యయాలు పెట్టేస్తే జ్ఞాన శైక్షణికవా మళ్ళీ వస్తోంది ఇది మళ్ళీ బుధవారం క్లాసులో దాన్ని పికప్ చేసి ఇంతవరకు తెలుగు చెప్తా చూడండి ఒక వస్తువు అది ఇదేనని ప్రత్యక్ష ప్రమాణము చే గుర్తింపబడుతుండగా ఇది అది కాదని అనుమానము చేయుట యుక్తియుక్తము కాదు ఎందుకంటే అనుమానమును చేయుటకు లింగము అంటే సూచకము కనబడుతూ ఉండాలి ఈ విధంగా అనుమానము ప్రత్యక్షముపై ఆధారపడి ఉంది అట్టి అనుమానము ప్రత్యక్షమునకు విరుద్ధమైతే ఆ లింగము అసత్యమని నిర్ధారితము లంగము అసత్యమవు అంటే దాన్ని హైత్వాస పైగా విజ్ఞానవాది పక్షంలో జ్ఞానము క్షణికము కనుక పోలిక యొక్క జ్ఞానము పుట్టమే పుట్టదు ఇప్పుడు అది మళ్ళీ క్లాస్లో చెప్తాను ఒకటే సంగ్రహంగా చెప్తున్నాను ఘటం పుట్టింది ఘటజ్ఞానం పుట్టింది పోయింది మళ్ళీ ఘట జ్ఞానం పుట్టింది పోయింది ఈ రెండవ ఘట జ్ఞానము మొదటి ఘట జ్ఞానమును పోలినది అని తెలియాలంటే కూడా ఆ జ్ఞానము ఒక క్షణము కంటే అధికం ఉండాలి ఇప్పుడు ఘట జ్ఞానం పుట్టింది ఒక క్షణం పట్టింది ఇప్పుడు పుట్టిన ఘట జ్ఞానము గతకాలీన ఘట జ్ఞానమును పోలి ఉన్నది అని తెలియాలంటే ఆ ఘట జ్ఞానం ఇంకో క్షణం సేపు ఉండాలి మరో క్షణం ఉంటే ఈ ఘట జ్ఞానము పూర్వ ఘట జ్ఞానము పోలి ఉన్నది అని చెప్పొచ్చు మరో క్షణం ఉన్నదే ఉండదు మరో క్షణం ఉన్నదే ఉండదండి ఇప్పుడు చెప్ప మీద కొట్టారనుకోండి ఎందుకు కొట్టేదా అని అడిగే లోపల మళ్ళీ అది ఒకటి రెండు సార్లు కొట్టేదే అదే లోపల ఎప్పుడు అడుగుతాడు ఇంకా ఆ రకంగా ఈ ఘట జ్ఞానము ఆ ఘట జ్ఞానమును పోలి ఉన్నది చెప్పడానికి అయ్యి లోపల ఈ ఘట జ్ఞానం నశించిపోయి ఇంకో ఘట జ్ఞానం కుడుతుంది కాబట్టి క్షణికము అవుతున్నప్పుడు సాదృష్టము పొసగనే కొసగదు అని ఆ విషయాన్ని చెప్తారు దీని అభిప్రాయం ఏమిటంటే మనస్సు క్షణికమే అయినా మనస్సుని ప్రకాశింపజేసే ఆత్మచైతన్యము నిత్యము ఈవేళ ఈవేళ పాఠం అంతా కూడా సర్కం లేదని అని చెప్పి కొంచెం ఓపిక పట్టండి క్లాసులో ఇంప్రూవ్ అయిపోతుంది ఈ విజ్ఞానం అదో అయిపోవచ్చండి